స్తోత్రం పరిశుభ్ర మేమల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆచార్యకరు దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందుకు వందనల్ దినా రాత్రి కాచీ కాపన తండ్రి ఎందులో గతించి మమ్మల్ని అతని సజీ లెక్కలు లెక్కించడం బట్టి నీకు వందన హృదయం ధరమా కంటి ధరమా చూపు ధరమా క్రియల ధరమా తప్పుకుంటే క్షమించి క్షమించి క్షమించిన ఆయన ఏదో నేసుప్రభ మరస్కాయకులను ప్రతిబిడం దీవించి ఆశీర్ ప్రతి కుటుంబానికి జ్ఞాపం తీసుకున్నయన వాక్యంధారా మహిమ పొంది ప్రతి విషయంలో మాకు జ్ఞానం మా తలంపులన్నీ కొట్టి విషయం మీ మాతో మీరు మాట్లాడదేవా ప్రతి పాపాల విషయం నుంచి ప్రతి ఒక్క ఆయస్కరం మీరు తీసుకుందేవా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుందే వస్తుప్రభానికి వందనల్ అయినా మీరు ఆత్మకార్యం చేసి మాతో మాట్లాడి బలపచ్చి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపచ్చిని సాక్షి నిలబెట్టుకోమని వేస్తున్నాం నర్షణం తండ్రి ఆమె ప్రజలక్క ప్రజల రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మ రూపిణీకి ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మరూపిణీకి ఆరాధనా సత్య రూపిణీకి ఆరాధనా ఆత్మరూపిణీకి ఆరాధనా సత్య రూపిణీకి ఆరాధనా నీతిగల రాజనా నిత్య ముండవాళ ఆరాధనా ఆరాధనా రాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాధనా కష్టాలు బాపితివి ఆరాధనా కన్నీలు తుడచితివి ఆరాధనా కష్టాలు బాపితివి ఆరాధనా కన్నీలు తుడచితీవి ఆరాధనా రాజుల రాజ ఆరాధనా ఆరాధనా ప్రభుల ప్రభువా ఆరాధనా రాజుల రాజ ఆరాధనా ప్రభుల ప్రభువా ఆరాధనా రాధనాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా శ్రమనుండి పృథివీ ఆరాధనా ఆశ్రయమోని వై తివీ ఆరాధనా శ్రమనుండి పృథివీ ఆరాధనా ఆశ్రయమోని వైతివీ ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా aradhana aradhana aradhana aradhana కన్నవాడా రాధనా నన్నుకున్నవాడాధనా కన్నవాడాధనా నన్నుకున్నవాడాధనా హింస నుండి తప్పించి దివ్య నా బలమోని వైతివీ ఆరాధనా హింస నుండి తప్పించి దివ్యారాధనా నా బలమోని వైతివీ ఆరాధనా మహగనుడా రాధనా మహోన్నతుడాధనా మహనుడాధనా మహోన్నతుడారాధనా హారరాధనా రాధనా రాధనా రాధనా ఆరాధనా సదాకాళము నీతో నేను జీవించరను ఎయ్యా సదాకాలము నీతో నేను జీవి Yesayya Yesayya Yesayya Yesayya Yesayya ye ye ye Papalugu bilopadiunnanan ీ ప్రేమతో నన్ను లే పవయ ఓ అరియు నీ ప్రేమతో నన్ను లే పవయ ఏ తోడు లేకు నా తోడుగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా ఏ సయ్యా ఎ సయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ నీ వాస్తను నా పై చూపించి నీ సాక్షి గా నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షి గానన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్ర గానల్ Malicha Veya Asheria Karnyamol Enno Cheshi Lipatra Ganan no Malicha Veya Yesaya Yesaya Yesaya Yesaya Ye Yes, I yeah. am. Yes, I yeah. am. Yes, I yeah. am. Yes, I am. Sada ka lamu nito nenu jivin chidanu. Yes, yeah. I am. Hallelujah. Praise the Lord, brother. ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవో మరీ కూయవో అవి విత్తవో మరీ కూయవో అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలిసి కట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొని మరల తిరిగి వస్తాయి కలిసి కట్టుగా అవి ఎగిరిపోతాయి కడుపు నింపుకొని మరల తిరిగి వస్తాయి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవో మరి కోయవు అవి విత్తవో మరి కోయవు స్వార్థము వంచనా వాటికుండదు చాటివాణి దోచుకునే మనసు ఉండదు స్వార్థమో వంచన వాటికుండదు చాటివాణి దోచుకునే మనసు ఉండదు రేపటిని గూచిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు రేపటిని గూచిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవో మరి కోయవో అవి విత్తవో మరి పక్షులను పోషించే ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా పక్షులను పోషించే ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టము కాదా ప్రభువుతోడుండంగా ఎందుకు బాధ సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టము కాదా ప్రభువుతోడుండంగా ఎందుకు బాధ ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవో మరి కోయవు అవి విత్తవో మరి కోయవో అన్ను దినము కావలసిన ఆహారము అందజీవన వాటికి ఆ దేవుడు అనుదినము కావలసిన ఆహారము అందజీవును వాటికి ఆ దేవుడు కలిసి కట్టుగా అవి ఎగిరి ఎగిరిపోతాయి కడుపు నింపుకొని మరల తిరిగి వస్తాయి కలిసి కట్టుగా అవి ఎగిరిపోతాయి కడుపు నింపుకొని మరల తిరిగి వస్తాయి క్షలను చూడండి అవి విత్త విత్తవో మిజరాడు బ్రదర్ దేవు నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రులు చెల్లిస్తుంది అవి ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుధున కరుణమేడ కృపా కనికీరం కలిగిన రాజా సమస్త మహిమ గణతన్నికి మీ పరిశుధనామానికి చెల్లిస్తుంటున్నాం ప్రభు నువ్వే నమ్మదగిన దేవుడు ప్రభు ఈ లోకములు ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభు మమ్మల్ని మికిలిగా ప్రేమించిన క్రియాపరలోకపు రాజా మీకు స్తోతులు చెల్లిస్తుంది వాక్యందర మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని నడవవలసిన మార్గాలను కనపరిచి మీకు ఇష్టలుగా నాయన మీకు ఫ్రీలుగా ఉండేటప్పుడు మీరు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని విశ్వక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేవుని నామంలో మీ అందరికీ చూపిస్తున్నాం అంశం ఏంటంటే మనము దుస్తుల ఆలోచన చొప్పున నడవకుండా పాపల మార్గంలో నిలవకుండా అపహాసకులు కూర్చునే చోట కూర్చుండకుండా మనము దేని విషయంలో మరి ముందుకు వెళ్ళటానికి మరి దేవుని నడిపించ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడానికి మాత్రమే మాకి మరి ప్రస్తుత నుంచి మొదట ఉన్న కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చూపున నడవక పాపుల మార్గమున నిలువక ఉపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలేనుండును మరి మనము యహో ధర్మశాస్త్రము నందు దివారాత్రము దానిని ధ్యానిస్తే మాత్రము ధన్యుడు అని చెప్తున్నాడు అటువాడు నీటి కాల వల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు నుండును ఈ మూడు గుంపులను ఇక్కడ దేవుడు మనకు చూపిస్తుంటున్నాడు ఎవరంటే దుష్టులు పాపులు అపహాసకులు వీరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాను అందుకనే చూద్దాము మొత్తైసు వార్త మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచనం మత్తైసు వార్త ఇరవై అధ్యాయము పదిహేనో వచనం నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగెను పద్నాలుగు వచం చూసుకుంటే అర్థమవుతుంది అప్పుడు పన్నెండు మందిలో నొకడగు విష్కర్ యోతు యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమితురని వారిని అడిగెను అయితే ఇతను ఏ సంబంధిగా ఉన్నాడంటే ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడిగా మనకి కనబడుతున్నాడు అయితే సాతాను సంబంధిగా ఉంటున్నాడు అందుకనే ఈ యుష్కర్యతు యూధ దుష్టుల ఆలోచన చెప్పుకుని నడిచినట్టుగా దుష్టుని సంబంధిగా మనకు ఇక్కడ కనబడుతుంటున్నాడు అందుకనే యూధ ప్రధానుల యుద్ధకు వెళ్ళి నేనాయను మీకు అప్పగించిన ఎడలా నాకేమితురని అడిగెను అప్పుడు ప్రధాన యాజికుల దగ్గరికి పోయి నేనాయన అప్పగిస్తారు నాకు మీరేమిస్తారంటే అందుకు వారు ముప్పది వెండి నాణములు తోచి వానికి ఇచ్చిరి అన్నది ఎందుకంటే దుష్టుల సంబంది దుష్టుల ఆలోచన చెప్పుకున్న నడుచు వాడు ఈ విధంగా ఉంటాడన్నట్లుగా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను అయితే దుష్ట సాంగత్యం అనేది అపవాది సంబంధం అనేది ఈ విధంగా ఉంటుంది అని దేవుడు బయలుపరుస్తుంటున్నాడు అయితే మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయము మూడు నుండి పది వరకు ఆ దుష్ట సాంగత్యము ఎంతవరకు దేవునికి దూర దూరమై ఏ విధంగా దుష్ట సాంగత్యం ఏ విధంగా చేస్తుందో ఇక్కడ మనం చూస్తాము ఇరవై ఏడు మూడు నుంచి అప్పుడు ఆయనను అప్పగించిన యుధ ఆయనకు మరణ శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నానంబులు ప్రధాన యాజకుల యుద్ధకు పెద్దల యుద్ధకును మరలా తెచ్చి అప్పుడు అంటున్నాడు అప్పుడు ఆయనను అప్పగించిన యూధ పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ రొమ్ము కొట్టుకుని అంటున్నాడు అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు మరణ శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడినంట మరి దుష్టుని సంబంధి అయినా కూడా పశ్చాత్తాప పడ్డట్టుగా చూసినాం ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొక్కకు పెద్దల యొద్కు మరలా తెచ్చి నేను నిరపరాది రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకున్నాము చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొని ఉరిపెట్టుకునేను అది ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని తెలుస్తుంది అన్నట్లు దేవిని సంబంధి అయిన వాడు కాక దుష్టుల మార్గంలో నడిచిన వారు ఈ విధంగా దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఈ ప్రధాన యాదకుల యొక్క ఈ వెండి నానములు తీసుకున్న ఈ యూదయే అతనులో అపవాది పనిచేసి దుష్ట సాంగత్యమును అక్కడ బయలుపరుస్తూ ఎందుకంటే పాపమునకు వస్తు జీతము మరణమే అన్నట్టుగా ఆ ముప్పది నాణములు దేవాలయంలో పారవేసి అతడు ఉరి పెట్టుకున్నట్టుగా మరి దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది అదే ఆదికాండము ఈ దుష్ట సాంగత్యము విషయంలో మరి ఈ యూధ అనవాడు మనకు బయలుపరచబడ్డాడు అదే ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఏముందంటే ఫస్ట్ దుష్టులు ఆలోచన చొప్పున నడిచిన యూధ తర్వాత పాపుల మార్గమున నిలిచిన వారు వారు ఏ విధంగా ఉన్నారంటే పంతొమ్మిదో అధ్యాయము ఆది కాండము తొమ్మిదో ఈ మనుషులు నా ఇంటి వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పోమ్మనిరి అంటే లోతు విషయంలో ఈయన ఎక్కడున్నాడంటే పాపుల మార్గములో ఉన్నాడు ఆయన సోయారకు వెళ్ళమంటే వెళ్ళకుండా పాపుల మార్గంలో ఉన్నాడు అయితే ముందు ఉన్న ఆ యొక్క సుధుమగుమర ఉన్నప్పుడే ఈ యొక్క పాపుల మార్గంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము అందుకని ఈయనేమంటున్నాడంటే ఎనిమిదో వచనంలో చూసుకుంటే ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు తెలవైతే వారిని మీ యొద్దకు మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదని వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది అందుకనే పాపుల మార్గములో ఉంటే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయన్నట్లుగా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు అందుకనే వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వీరిని మీరు ఏమి చేయదు అన్నప్పుడు వారు ఏమంటున్నారంటే నీవు అవతలకి పొమ్మని మరియు పరదేశిగా వచ్చి తిరుపరిగా నుండ చూచిస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి అను ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపులు పగుల గొట్టుటకు సమీపించిరి అన్నట్లు ఎందుకంటే ఇతడు పాపుల మార్గంలో నిలిచి ఉన్న వ్యక్తిగా మనకి ఇక్కడ రెండ్ర గుంతుగా కనిపిస్తున్నది పాపుల విధంలో ఏముంటుందంటే ఈ భస్మము చేయడానికి దేవుడు ఎప్పుడైతే కొనుకున్నాడో పుధుమ గుముర పఠనాలను ఆ విధమైన పాపము అక్కడ చెలరేగుతుందని దేవుడు ఇక్కడ బయలుపరుస్తుంది ఎందుకంటే మొదటిది దుష్టుల సాంగత్యము విరపరాధుల రక్తము మరి యశు క్రిస్తు వారు అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి కారణమైన దుష్ట సాంగత్యము దుష్టుల ఆలోచన చెప్పున యోధ నడిచినట్లుగా చూస్తున్నాం అయితే ఈ యాధికండము పంతొమ్మిది తొమ్మిదిలో పదిహేను చూసుకుంటే ఇది పాపుల మార్గమున నిలిచినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే పాపుల మార్గంలో నిలువక ఉండుమన్నాడు కానీ ఈ లోతు పాపుల మార్గంలోనే ఉన్నాడు కానీ నీతిమంతుడ లోతు అని అతనికి ఒక పేరు ఎందుకంటే అక్కడ తన నీతిగల మనసును నొప్పించుకునేను అన్న అని రాయబడున్నది ఆ గ్రంథంలో కానీ ఇతడు మాత్రము ఏ పాపము చేయకున్నా కానీ మరి పాపుల మార్గంలో ఉన్నాడు కాబట్టి అతనికి పాపుల మార్గంలో ఉన్నాడు అన్నట్లుగా ఇక్కడ రుజువుతుంది అయితే మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము అత్తైసు వార్త ఇరవై అధ్యాయము సెవెంటీ వన్ నుండి డెబ్బై వరకు డెబ్బై నుండి డెబ్బై వరకు ఇతడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు వారికి చెందినవాడు ఇతడు ఎవడు అంటే ఇతను ఎవరు అంటే అతడు సడ సడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయడకు ఏసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా ఒక చిన్నది చూచి కేతులను చూసి ఇతడు సడవలలోకి వెళ్ళిన తర్వాత మరి చిన్నది అతనిని చూచి వీడును నజరేయడకు ఏసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒప్పు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషులు నేను ఎరుగనని మరలా చెప్పాను చూడండి అపహాసకులు ఉన్నప్పుడు నీతిమంతుడు కూడా అవదరాడానికి వెనుకకు పోకుండా ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఎందుకంటే దేవుడు దుష్టుల ఆలోచన సుఖం నడవద్దనని పాపుల మార్గంలో నిలవద్దనడు అపహాసకులు కూర్చుంటున్న చోట కూర్చోకమన్నాడు కానీ మనుషులు చేయొద్దు ఈ పని చేయొద్దు అంటే దాన్నే పోనుకుంటున్నారు మరి ఏందో ఈ ప్రయాణం ఎంతవరకు ముగుస్తుందో తెలియదు మనుషుల ఆలోచనలు విపరీతమైన పాపముతో విషము పాముకు విషము తనలో ఉంటుందేమో కానీ మనుషునికి నిలువెల్లా విషమే అన్నట్లుగా ఆది నుండి మనకు దేవుడు మనుషుల విషయంలో కనపరుస్తున్నాడు అదే ఆ డెబ్బై నాలుగు అందుకు అతడు ఆ మనుషును నేను ఎరగను ఎరగనని చెప్పి చెప్పించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు వెంటనే కోడి కూచను ఇతడు అపహాసకుల గుంపుకు చెందినవాడుగా ఉన్నాడు అయితే మూడు విషయాలు ఏం చెప్పాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు ఎందుకంటే దుష్ట సాంగత్యము ఏ విధంగా ఉన్నదనేది మరి మనకి ఇక్కడ బయలుపడుతున్నాడు మూడు గుంపులుగా మరి ఇంకో విధం ఏంటంటే యోగు యోగు గ్రంథము ఇరవయ అధ్యాయము దుష్టుల విధానము ఏ విధంగా ఉంటుంది దుష్టులు అనుభవించవలసినది ఏ విధంగా ఉంటుంది దేవుడు ఇక్కడ బయలుపడుతున్నాడు యోబు గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును దుష్టులకు విజయము కొద్ది భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రమే ఉండును అంటున్నాడు భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును అంటున్నాడు ఇక్కడ కూడా దుష్టుల గురించి ప్రస్తావిస్తున్నాడు దుష్టులకు విజయము కొద్ది భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును ఆది నుండి నరులు అని చూపిస్తుంది ఆ రోజులలోనే ఈ విషయం రాసి కాని మల్ల కీర్తన గంధంకు వచ్చేసరికి దీన్ని పాటించకుండా ఎవరి విష్టానుసరంగా వాళ్ళు నడిచినట్లుగా ఇప్పుడు మనం చదవ వాక్యంలో మనకు అర్థమవుతుంది ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని మీకు తెలియదా భూమి పుట్టినప్పటి నుంచి అంటే ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని మీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను ఎవరిది దుష్టులది భక్తిహీనులది వీరిది వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా వారు తలెత్తినను వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా పెరిగినను మేఘములంతా ఎత్తుగా వారు తలెత్తినను తమ మలము నశించు రీతిగా అంటున్నాడు తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు దుష్ట దుష్టులకు కావాల్సిన విధానము దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నారు వారి తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నేను ఉండకుండా వారిని చూచిన వారు వారేమై అని అడుగుదురు కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు అంటున్నాడు ఏ సాంగత్యం చేసిన వారు దుష్ట సాంగత్యము భక్తిహీన సాంగత్యము పాపుల మార్గమున అపహాసకుల కూర్చుంటున్న చోట కూర్చునే మార్గములు మూడు గుంపుల విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు అందుకనే వారిని చూచిన వారు వారు అని అడుగుదు అలా ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురంట ఎవరు దుష్టులు రాత్రి స్వప్న ముద్ద ఆటిపోవునట్లు వారు తరిమి వేయబడదురంట అంటున్నాడు దేవుడు వారిని చూసిన కన్ను ఇకను వారిని చూడదు వారిని చూసిన ఎప్పుడు కూడా వాళ్ళు చూడడానికి మళ్ళీ కనిపించరు అంటున్నాడు వారి స్థలం వారు మరి ఎన్నడను కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెతుకుదురు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించరు దుష్ట సాంగత్యముతో ఎవరిని అన్యాయం చేసి ఎవరిని లాగుకొని మరి ఎంతో నిర్పరాధుల మరి కష్టార్జితమును అపహరించిన ఈ దుష్టులు అపహసకులు పాపులు అనే వారి విషయంలో దేవుడు ఈ విధంగా ఎందుకంటే వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో యవన బలము నిండియుండిన గాని నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకును ఎడుతనము వారి నోటికి తీయగా నుండును వారు నాల్క క్రింద దాన్ని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రం చేసుకునిది నోటి దాన్ని నోట దాన్ని నుంచుకుని అయినను అంటు దేవుడు అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోను అది వారి వారి వారి లోపల నాగుపాము విషమగునంటది వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరల తక్కివేయుదులు ఏ విధంగా కక్కివేస్తారు వారి కడుపులో నుండి దేవుడే దాన్ని తక్కించును అంట మరి ఈ విధంగా మరి ఈ దుష్టుల సాంగత్యము పాపుల మార్గము అపహాసకుల ఈ యొక్క స్నేహము ఏ విధంగా ఉంటుందంటే దుష్టులు ఏ విధంగా పతనమవుతురనే విధానాన్ని దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే మనుషులను నమ్ముకుంట ఈ లోకంలో యహోవను ఆశ్రయించటం మేలు అందుకని ఆయన ఏమన్నాడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు మరి ఆ ధన్యత మనకు ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఇక్కడ కూడా దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు ఆ ఇరిమియా అధ్యాయము పదిహేడో వచనములో పదిహేడో అధ్యాయము ఐదో వచనంలో మాట్లాడుతున్నాడు ఇరిమియా పదిహేడు ఐదు ఈ దుష్టుల సాంగత్యము ఏ విధంగా ఉంది దేవుని మీద నుంచి తన మనసును తీసుకొని మనుషులను శరీరాలను ఆధారముగా చేసుకును వాడు ఏ విధంగా ఉంటాడు దేనికి దేవునికి దూరమైన వాడు ఏ విధంగా ఉంటాడు అనే మాట ఈ గుంపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనితూ తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఎందుకంటే ఈ లోకంలో నరులను ఆశ్రయిస్తున్నారు శరీరను తన ఆధారంగా చేసుకొనిస్తున్నారంట తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుంటున్నారు అట్టి వాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు అంటున్నాడు దేవుడు వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఎడారిలో అరోహ వృక్షము వలె పుండును అది వానికి కనబడదు అంటే పాపంలో వాని తనులు మోసుకొని ఉంటాయి కాబట్టి మేలు ఏ మాత్రమునో కనిపించదు అందుకనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మేలు వచ్చిన వచ్చినప్పుడు వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జీనమైన సవిటి భూమి ఎందును నివసించ పంట ఫొలము లేని ఏ ఆధారము లేని భూమిలో అతడు నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఏ ఆదరణ లేదు దేవుని ఆదరణ లేని చోట్లలో వాడు సమాధులలో తిరుగు వాడిలా ఉన్నాడు తమిటి భూమి ఎందును నివసించు యహోవాను నమ్ముకుని ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ ముందు మనం కీర్తన గ్రంథంలో మొదటి అధ్యయంలో చదువుకున్న మాటలు యహోయందు నీటి నీటి యోరున నాటబడినదై ఆకవాడక తన కాలమందు పలమిచు చెట్టు వలెనుండును అన్నట్లుగా ఇక్కడ దేవుడు ఏం చలవిస్తున్నాడంటే యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యుద్ధం నాటబడిన చెట్టు వలెనుండును అది కాలువ యోరున దాన్ని వేళ్ళు తన్నును పెట్ట కలిగినను దానికి భయపడదు దాని యాకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అంటున్నాడు అన్ని వంటి ఆశీర్వాదాలు దేవిని అనుసరించే వారికి ధర్మశాస్త్రం యొద్ ఆయనను ధ్యానించు వారి కదా మరి ఆయన ఇస్తాను అంటున్నాడు కాపు మానదు అంటున్నాడు అట్టి ధన్యత దేవుడు చెట్టుతో పోల్చిన మనిషికి ఇస్తానంటుంటే మనుషులేమో నరులను ఆశ్రయించి శరీళ్లను తన ఆధారంగా చేసుకొని యహోవా మీద నుండి తమ హృదయం తొలగించుకుంటే ఏమవుతాడు శాపగ్రస్తుడు అంటున్నాడు మరి మరి ఈ లోకంలో మరి అలాంటి హృదయము మనలో ఎవరికైనా ఉన్నా మనము పరీక్షించుకుంటకు ఇది మంచి అవకాశముగా ఎందుకంటే ఈ అవకాశము మనలీ తిరిగి రాకుండొచ్చు రేపు మనది కాకుండొచ్చు చాలా అఘోరమైన పరిస్థితి ఈ గతి మరి ఈ లోకానికి రాబోతుందేమో ఎందుకంటే ప్రతి ఒక్కరి సేవకులతో హెచ్చరింపు మాటలు మాత్రమే మరి మాకైతే వినబడుతున్నాయి మరి ప్రతి ఒక్కరూ భయం కలిగి ఆయనను అనుసరించి దేవిని నమ్మకమైన దాసులుగా ఉండటకు మనము ప్రయత్నిద్దాం అందుకనే వరుష సంవత్సరముల చింతనందుదు కాపు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాదిగలది అది అనేకమైన పాపాల గురించి ఆలోచిస్తుంది హృదయంలో ఏదుంటే నోరు అదే కలుపుతుంది దాన్ని గమనించగలవాడు ఇవ్వడు లేడా అది ఘోరమైన వ్యాధి దాన్ని గ్రహింపగలవాడు వ్యాధి దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవనం నేను హృదయములను పరిశోధించువాడను అంతరాంద్రియములను పరీక్షించువాడను అంటున్నాడు మరి నేను ఈ విధంగా ఉంటే నాకు విరోధంగా ఉన్న మనుషుడు ఏ విధంగా ఉంటాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను అన్ని పరీక్షిస్తున్నా కదా మరి మనిషి చేసే పాపక్రియలను నేను పరీక్షించట్లేదా అని అంటున్నాడు ఆయన అదే అంతరాంద్రియములను పరీక్షించువాడను కానీ న్యాయ న్యాయానికి విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాని పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు అంటున్నాడు ఎందుకని అతడు కష్టపడి ఆశించను సొమ్మును ఏరగా తీసుకుందామని అనుకున్న యూద వెండి వినాలు తీసుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు అతనికి కష్టం కాదు అందుకని ఇక్కడ ఏం పోల్చాడంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు అంట మరి కౌజు పెట్ట గుడ్లు పెడుతుందో తెలియ పెట్టదో తెలియదు కానీ దాని పెట్టని గుడ్ల మీద పొదుగుతుందంట కౌజుపిట్ట కౌజుపిట్ట వలేనున్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును మరి ఈ యూదాన్ని చూస్తే విడిచినట్లుగా మనకు కనబడుతున్నాడు సగము ప్రాయములోనే దానిని విడవలసి వచ్చును అటు వాడు కడపట వాటిని విడుచుతూ అవివేకిగా కనబడును అని అంటున్నాడు మరి మనము అవివేకులంగా ఉండడానికి కాదు మన దేవుడు మనలను పిలిచింది అందరికి ఆదరణగా అందరినీ ప్రేమించేవారిగా అందరినీ ఆదరించేవారిగా వారిగా దేవుని చేత మనము ఆదరించేబడి వారిగా మరి మనము ఉండాలని దేవుడు ఈరోజు మరి దుష్టుల ఆలోచన చెప్పు అడవక పాపుల మార్గం లేక అపహాసకులు కూర్చుంటున్న చోట కూర్చునక ఎప్పుడు దేవిని ధర్మశాస్త్ర మందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు ఆ ధన్యత మనకు ఇచ్చిన దేవుని బట్టి స్థుతులు చెల్లిద్దాం మరి ఆయన నామమును మనం గనపరుచుదాం ఎందుకంటే నేను గనకు నన్ను గణపరచు వారిని నేను ఎప్పుడు దేవుడు ఎందుకంటే ఇవి దినములు చెండవి గనక సమయమును కొనీయక సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల కాక జ్ఞానుల వరే మనం ప్రయత్నిద్దాం ఎందుకంటే ఈ లోకము రంగులమయము భ్రమ అంత భ్రాంతి ఎటు చూసిన మోసము గలిబిలి పిచ్చి పిచ్చి మైండ్లతో ఉన్నారు పబ్లిక్ కానీ ఆ గుంపులో మనకు ఉండకుండాట్లు దేవిని ధర్మశాస్త్రం అందే ఎప్పుడు ఆనందించు ఏది ఆశించకుండా అందుకని ఏమంటున్నాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు అంటున్నాడు దానికి నిదర్శనం ఎక్కడ కనిపిస్తుంది తాను కష్టపడని సొమ్మును ఆశించిన యూదా నిష్కర్యత యూదా లాగా ఉంది కానీ సగం ప్రాయములో దానిని వాడు విడవవలసి వచ్చును అన్నాడు విడిచిపెట్టాడు ఊరిపెట్టుకున్నాడు దానికి ప్రయోజనం ఏముంది జీతము మరణమే నేను నిరపరాధి రక్తము కిందించుటకు నేను ఎంత పాపం ఊడగట్టుకున్నా అని పశ్చాత్తాపడ్డాడు కానీ ఫలితమేమి అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుంటున్న చోట కూర్చునక మనము దేవిని అందరూ నేర్చుకోవాలి మన చూపులోనైనను నడకలోనైనను మాటలోనైనాను ఏ మాత్రము పాపముండకుండా మన వల్ల ఇంకొకరు పాపము అనే విధానంలో పోకుండా పుదువైనట్టి సాధువైనట్టి నడవడి దేవునిలో కనపరిచే విధంగా ఆయన నడవడికను మన హృదయాల్లో భద్రపరుచుకొని ఈ జీవగ్రంథంలోని మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయనను స్థుతిస్తూ గణపరుస్తూ ఆయనకు సాక్షులుగా మనం సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలను ఆయన ఒప్పు తిప్పుతూ లోకానికి మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు మనం ప్రయాసపడదాం మనం దృష్టిల ఆలోచన చొప్పున నడవద్దు మనం పాపుల మార్గంలో నిలవద్దు మనం అపహాసకులు కూర్చున్న చోట అసలే కూర్చోవద్దు అసలు మన పనే కాదు మనది దేవుని పని మనము దివారాత్రములు ధర్మశాస్త్రమునందు ఆనందించు ఎప్పుడు ఆయనను స్తించి ఘనపరచాలి మహిమపరచాలి ఆయన నామప్పుడు మహిమ తెచ్చులాగా మనము ప్రయాసపడాలి ఎందుకంటే జీవగ్రంథములు మన పేరు ఉన్నదో లేదో తెలియదు మన నడవడి మార్చుకోవాలి మనము దేవునికి సాక్షులుగా ఉండటము ప్రయత్నించాలి ఎందుకంటే యుద్ధం ఉంది చెప్పిన మాటలు ఏంటంటే రేపు మనది కాదు ఎంత ఆరోగ్యవంతుడైనా బలవంతుడైనా ఇప్పుడు ఏ మాత్రము నేను ఈ ప్రపంచాన్ని ఒంటితోటి చేయిస్తా అన్నవాడైనా కూడా పొద్దున అందుకనే రేపు మనది కాదు నేడే నిజం ఇది ఇది నమ్మదగింది వాక్యము దేవింది కనుక జీవము మనము ఈ విధంగా ఉండి ఆయన శృతించుటకు గణపరచుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం వాక్యమును దేవుడు దీవించిన దాకా ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము ఆయన ప్రభువు నా తండ్రి నువ్వే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో నా తండ్రి మేము ఏ విధంగా నడవాలో ప్రభు అందులో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆ హృదయాలను సరి ప్రభు మేము నరులను ఆశ్రయించి శరీరాలకు మేము ఆధారం చేసుకోనకుండా ప్రభు మాత్రమే ఆధారం చేసుకున్నటకు నాయన మీకు రూపచూపి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం అయా మరి స్తోత్రం ప్రభావ అతని మరి నాయన మరి దుష్టుల పాపల మార్గం నిలవకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా ప్రభా మీ అందు మేము నేర్చుకొని నా తండ్రి నా తండ్రి ప్రభావ మీకు ఆలస్సులుగా నాయన మీకు ప్రియులుగా నా తండ్రి మీరు ప్రేమించిన బిడ్డలుగా మేము ఉంటకు సహాయం అనుగ్రహించండి ప్రభు తండ్రి మీరే మహిమగత ప్రభావాలు పొందుకోమని నా తండ్రి వాక్యమున్న బిడ్డలను ప్రభా హృదయాల్లో వాక్యమును నా తండ్రి స్థిరపరిచి అవ్వ మేము నడిచే నడవడికలు పాపం ఉండకుండాట్లు చూపులో పాపం ఉండకుండాట్లు అవ్వ నా తండ్రి మా తలంపులలో ఏ పాపం వండుకుంటున్నట్లు నాయన నిండు పోలి మేము నడుచుకుంటే మీ ఆదరణ మీ నడిపింపు మాకు దయచేవని అయినా ప్రభా మీ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజులాడు బ్రదర్ ప్రైజులాడు బ్రదర్ థ్యాంక్ యూ స్తోత్రాలు రాజులను నమ్ముకుంట కంటే కూడా హోవన ఆశ్రయించటం మేలు ప్రభువు మాకు మీరే మేలైన మీరే సత్యము జీవము మార్గము తండ్రి సజి కూడా చెల్లిస్తున్నాం స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం రాజాను పరమ ధర్మ వైద్యుడు నాయన అనంత జ్ఞాని మీకు స్థుతులు చెల్లిస్తున్నాయన ప్రభా మరి యొక్క తండ్రి ఆయన మరి కావలసి గురించి ప్రార్థిస్తుంటున్నాం వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఏ కొరతలు ఉన్నా తీర్చండి ప్రభు మీ సన్నిధి అక్కడ దయచేయండి ప్రభు ముట్టి తాగి స్పష్టపరచండి మంచి ఆరోగ్యాలు దయచేసి ముఖ్యంగా నాయన ఇంట్లో అందరికీ రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మీకు స్థుతులు చెల్లిస్తుంటాం నాయన రవి చెల్ల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నువ్వే కనికూరం చూపండి ప్రభు నా తండ్రి నేను నమ్మిన బిడ్డలందరినీ నాయన నువ్వు ఎన్నడూ మర్చిపోవడవు కావుదేవా నా బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి సిగ్నెస్ నుంచి విడుదల దయచేసి అని ఏహో మీరు ముట్టి తాకి స్వస్థపర్చమని ప్రార్థిస్తుంటున్నావు నాయన నా తండ్రి నాయన అలాగే ప్రభు ఓరు ప్రభు నా తండ్రి నాయన మరి బ్రదర్ నాయన యొస్ బ్రదర్ అంట నాయన నా ప్రభు ముట్టి తాకి స్వస్థ పర్చండి ఐసులో ఉన్నాడు ఆయన పరమ వైద్యుడా నీకు స్తోత్రం నా తండీ నీ భూమిలో స్వస్థత ఉంది ప్రభు నీ చెంగులో స్వస్థత ఉంది నాయన నీ అద్భుతాలు ఆశ్చర్యకారాలు నమ్మదగినాయి ప్రభు ఆయన స్తోత్రాలు చెల్లిస్తా బిడ్డను బుట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నాయన మందులో సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన అబిడ్ బుట్టి తాకి స్వస్థపరచండి వారికి ఏ ఉన్న తీర్చండి ప్రభు నాయన మరి వాళ్ళ జీవితాలను ఫలవలితంగా చేయండి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాము ఆయన మన జీవితంలో సిస్టర్ ను కూడా ముట్టి తాకి స్వస్థపరచుంది మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు వారికి మీ ఆదరణ దయచేసి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన స్వరాజ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బ్రదర్ ను ముట్టి తాకి స్వస్థపరచండి జనం నుంచి విడుదల దయచేయండి క్రీస్తు నామంలో మాత్రమే విడుదల ఉంది ప్రభు ఆయన మీ నామంలో నేను తండ్రి ప్రార్థిస్తున్నాం ఆయన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం స్థుతులు స్తోత్రాల కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నావు నాయన సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాయను ఇంకొవరైనా నువ్వు ప్రభు మరి నా తల్లి అవస్థతగా ఉన్నా కూడా వారిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి ఒక్క అవసరాన్ని ఏ శుద్ధిస్తున్నామో మీ మహిమలో తీర్చండి ప్రభు ఆయన నీ దయచేసి ప్రభువ మీ ఆత్మ నడిపింపు మీ అందరికీ ప్రభు మరి తండ్రి కేబీపే ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి మీ నామానికి మహిమతి చెబిడలుగా ప్రభు నా తండ్రి పొద్దున లేస్తే కనీసం ప్రభ ఒక్క ఆత్మకన్న ప్రభ సువార్థ ప్రకటించ సహాయం మాకు అనుగ్రహించి మా మనోనేత్రాలను తెరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామను ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రార్థిస్తున్న ప్రభా ముట్టని తాకండి డిహీల్ చేయండి నా ప్రభానికి వందలు వేసు ప్రభ అభ్ర సేవ ఆరోగ్యం తెచ్చి బలం దండి స్వస్థపరచండి స్వస్థపరిచే ఎవరూ ప్రతి అనారోగ్యం గద్దిస్తున్నాను వాళ్ళ కుటుంబంలో కష్టం నష్టం తొలగించి కుటుంబంతో రక్షణ నడిపించండి నా దైవానికి శోధం చేసాం కావ్యస్వం ముట్టి తాకి అలలియా నా దైవానికి శోధం మీరు ఒక బలపరిచి శిరపరిచి వాళ్ళ పిల్లలకు మన అడ్మిషన్ ఏం కావాలో మీరే దండి అలలియా కష్టం నచ్చం తొలగించి శిష్యుల ప్రభ ప్రతి ఆశప్రాంతృిపని పరిశుభాత్మ విషయంగా యోగ్యాభిషేకం దచ్చని నా దీవానికి శోధం చేసాం ఏసానికి వందలేసవ ప్రభ మనతోని యేశప్రభ యేశు బ్రహ్మటం తాకండి పూర్తిగా స్వస్సపరిచి ఆరోగ్యం దచ్చి విడుదలని ఆయన శాక్తిగా ఉండాలా యశ్వప్రభ శికను మంతలు గద్దించండి నా దేవానికి శోతం వాళ్ళ కుటుంబంతో రక్షణ పొందాలా యశ్వ్రభ మంజుల సులముట్టి తాకి లోన్ పెట్టింది ఆ లోన్ సక్సెస్ కావాలా భార్య భర్తలు మీరే ప్రేమ శాంతి సమాధాని సురాజ బ్రహ్మటం తాకొని స్వస్సపరచని జనంని గద్దించని దురాత్మని కాల్చేయండి మీ ఆత్మ బలంతో నింపి మీ సేవలు వాడుకొని న్యాయ సేవానికి శోతం శిశర్వి సేవలు వాడబడాలా నా దేవాన్ని కరణించని నా దేవానికి శోతం రేణికి ముట్టి పనులు జ్ఞానం తెలియచని త్వరగా ప్రభావం నొప్పి పోవాలా మీరే స్వస్థపరిచి ఆరోగ్యం దచ్చని త్వరగా కుట్లు ఆడిపోవాలా అలాచు మంచి కనిపించాలా చెవుల ప్రభావ తల నొప్పి ఆరోగ్యం తెచ్చి బలం నా ఏసానికి శోతం చేసాం ఏసయానికి వందల ఈశ్వ్రభ ఇంకా ప్రభా ఏం అంశాలు మీకు తెలిసే ప్రభా ప్రతి కుటుంబంలో కష్టం నృత్యం తొలగి స్వసపరిచని కేపిఎం బ్రదర్ ప్రతి ముట్టని ప్రతి బ్రదర్ సేవ పది కుటుంబంలో ప్రభాత్మా అభిషేకం అగ్గ విషయం దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఇస్తున్నారు ప్రస్వామి సరే బాధ చిన్నగా చేస్తారు రైల్వే స్టేషన్ సరే బేదా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనిక్రమ్ గల దేవ ఎస్ఐ అని వందనాలు ప్రాభ మాతో మాట్లాడినారు ప్రభాయన అవును ప్రభ దివారాత్రము తండ్రి నేను ఒక వాక్యాన్ని మేము ధ్యానించాలా ఆ వాక్యాన్ని ధ్యానించడంలో ఆ వాక్యానికి అనుగుణంగా నేను అనుసరించి మేము నడుచుకోవాలా ప్రతి వాక్యాన్ని ప్రభ నాయన వినడమే కాదు ప్రభ ప్రతి వాక్యాన్ని మేము ప్రియుల రూపకంగా కూడా పాటించాలి ప్రభ అలా మా విశ్వాసాన్ని ప్రియుల రూపకంగా మేము బలపరచుకోవాలి మీ వాక్యంలో ఉన్న ప్రతిదీ ప్రభ నమ్మదగినది ప్రభ కాబట్టి నేను మా విషయాల్లో ఏ విషయంలో అయినా మీ వాక్యంగా మమ్మల్ని సరైన మార్గంలో నీకు అంగీకారమైన మార్గంలో నడిపిస్తుంది ప్రభ నీ సత్య మార్గంలో నడిపిస్తుంది మేము ఎలా పాపంలో ఉండకుండా ఎలాంటి దుష్టుల ఆలోచనలు కానీ ఎలాంటి పాపంలో ఉండకుండా ఎలాంటి అపహాస్ల మధ్య ఉండకుండా ప్రభ నీ సన్నిధిలో మేము ఉండాలా నేను గడ తెగగా ప్రభ నీకు ప్రార్థించాలా ఎత్తుకొని ప్రభ నిన్ను వెంబడించాల ప్రతి స్థలంలో నీ గురించి మేము సాక్ష్యం ఇయ్యాల ప్రభ నీ లోకంతో ఉన్నంత కాలం ప్రభ బుద్ధి గంటముల వరకు ప్రభకు మేము సాక్షులుగా చెప్పబడిన వాకి ప్రకారంగా ప్రాబ్లమీతం ఏమైనా ప్రాయస్కరంగా ఉంటే మరి క్షమించుకున్న వాకిను అవస్థిరపరచు తలింపు అభివృద్ధి అయితే చేయమని ప్రార్థిస్తున్నా ఉంటారు అలాగే ఏ సుద్రతని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది తర్వాత మీరేం ముట్టండి తాగండి ఆయన హార్ట్కి స్వస్థత ఏ చూపిస్తున్నామని కలిగిని కాక ప్రతి చకటి దురాతను అందకే శక్తి అని తరంలోకి సమాధానం నెమ్మది అనుగ్రహించండి స్వస్థపరిచేదని లేమే అని సెలవు దేవుడు ఆయనను మీరు స్వస్థపరిచి మీకు అరకు సాక్షిగా లేవనెత్తమని ఆయనను సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ఆయనకున్న ప్రతి బలహీనతల నుంచి విడిపించమని ప్రతి పాపంలోని క్షమించమని ప్రార్థిస్తున్నాను బాబా అలాగే రవిచల్ల కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కూడా మీరు అరికాలను మొదలుపెనకోండి నడిన తర్వాత మీరు ముట్టండి తాకండి ఆ యొక్క కిడ్నీలో ఉన్న ప్రతి అవయవానికి ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి స్వస్థత ఏ శక్తి ఇస్తున్నాము కలిగిన కాక కూడా సంపూర్ణంగా మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని మనకున్న ప్రతి అవస్థలు అగ్రతలు నేను మీరు మీ నామాన్ని నైన్ పరచుకోమని ప్రార్థిస్తున్నారు కదా అలాగే మన బ్రదర్కి రెండు సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సిస్టర్ కూడా ఒక హార్ట్ పెయిన్ నుంచి మీరు స్వచ్ఛత అనుగ్రహించండి కుట్లు త్వరగా ఆయన మారుటకు త్వరగా సస్త పొందుటకు మీరు సహాయపడండి సిస్టర్ ఇంకా బలంగా మీరు అభిషేకించి పరిచర్యలో నడిపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబానికి కావాల్సిన ప్రతి సహాయం ప్రతి అవసరం అక్రతలన్నీ మీరు తీర్చిన నమ్మాన్ని మైనపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండి అలాగే కాగా సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ డిప్రెషన్ లో మీరు విడిపించండి సిస్టర్ ఇంకా నేను మీ పాతీయతలో బలపరచండి మీ పిల్లమైన పరిశుద్ధాత్తులు నడిపింటూ అభిషేకం అనుగ్రహించండి మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తండి కుటుంబంలో మీ సమాధానం అనుగ్రహించండి తనకున్న ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తుందం ప్రభా అలాగే ప్రభాని ఆయన స్వరాజ్ గదర్ను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ యొక్క టైఫాయిడ్ నుంచి కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచు మీరు సాక్షిగా మీరు లేవనెత్తండి కుటుంబంలో మీరే నాయన అనుగ్రహించి మీరే కుటుంబాన్ని బలపరచు ధైర్పరచమని అకేమని కావాల్సిన అనుగ్రహించమని ప్రార్థిస్తుందం కృపా శాంతి సమాధానం పత్రిక బిడ్డకు మనకు కేపే బ్రేర్ కు సదాకాలం మాకు తోడు కాక అమీన్ అమీన్ చేస్తారు రేజ్లాడ్ అందరి ప్రైజ్ లో సిస్టర్ ప్రైజ్ లో ప్రేజ్లాడ్